రావీనాపమ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణన శ్రు వన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య వందే గురు పరంపరా అర్జున ఉచ एवं सतत ुक्ता ये भक्तासते ये चाप्यक्षरम ते योग विमा अर्जुन उवाच अर्जुन प्रश्न वे కొంచెం పెంచాలనే అర్జునుడు ప్రశ్న వేసేవాడు సరళమైన చిత్తము గలవాడు అర్జున అంటే అర్జున వృక్షం ఎలా అయితే సాఫీగా నిటారుగా ఉంటుందో అలా ఉండాలి ప్రశ్న వేసేవాడి యొక్క చిత్తము అలా ఉండాలి వంకర టెంకరగా ఉండకూడదు చిత్తము అంటే ఎదరవాడిని డౌన్ చేయటం కోసం ప్రశ్న వేయకూడదు పుల్లింగ్ ది నెగ్ ఎంత అర్జును అలాగే ప్రశ్నలు వేయకూడదు తత్వ నిర్ధారణ కొరకు ప్రశ్న వేయాలి తర్వాత సరళమైన చిత్తము కలిగి ఉండి ప్రశ్న వేయాలి ప్రశ్నలో దోషం ఉండొచ్చు ఏదో ఒక అంశంలో దోషం లేకుండా ప్రశ్న ఉదయించనే ఉదయించదు కాబట్టి ప్రశ్న పర్ఫెక్ట్గా ఉండక్కల్లా కానీ హృదయము మాత్రము సరళముగా ఉండవలను అటువంటి సరళ చిత్తుడైన అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు రెండు రకాల సాధకులను మన ముందు పెడుతున్నారు ఒకళ్ళు ఏ ఎవరైతే భక్తా భక్తులు సో భక్తులు అంటే ఎదురుకుండా చాలా బలంగా ప్రపంచము దాంట్లో ఉండేటువంటి విషయములు విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గ్రంథములు వాటి ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది అవి బాగా బలంగా వీడిని తమ వైపు లాగుతూ ఉంటాయి అయినా కూడా ఆకర్షణను తోసిపుచ్చి ప్రక్కనబెట్టి దాంట్లో ఉండే దోషాన్ని పెద్దో గొప్పో తెలుసుకుని ఆకర్షణని ప్రక్కనబెట్టి కంటికి కనబడని ఒక మహాశక్తి ఒకటి ఉన్నది ఆ మహాశక్తి మూలంగానే ఈ నామరూపాత్మకమైన జగత్తు నడుస్తూ ఉన్నది ఈ సూర్యుడు చంద్రుడు ఆకాశం పృథ్వీ ఈ జలములు ఇవన్నీ కూడా ఏదో ఒక మహాశక్తి యొక్క ఆజ్ఞకు లోబడి వశమై ఇవన్నీ నడుస్తున్నాయి నేను ఆ కంటికి కానరాని ఆ మహాశక్తిని నేను ప్రార్థిస్తున్నాను దానికి నేను శరణాగతి చేసుకుంటున్నాను అని ఆ అతీంద్రియ శక్తికి ఇంద్రియగోచరమైన జగత్తును ప్రక్కనబెట్టి ఆ అతీంద్రియమైనటువంటి పరమాత్మ తత్వానికి ఎవడైతే తనను తాను కనెక్ట్ చేసుకుంటాడో సంబంధాన్ని పెట్టుకుంటాడో వాడికి భక్తుడు అని పేరు భక్తుడు అని అంటే బేసిక్ సైకాలజీ ఆఫ్ ది భక్తా. సో ఇప్పుడు ఎలాగంటే మన ఇంట్లో దీపాలు ఫ్యాన్లు తిరుగుతున్నాయంటే మన ఇంటిలో మన ఇంటికి ఆ పవర్ హౌస్ తోట ఒక లైన్ కనెక్షన్ ఉంటుంది ఆ పవర్ హౌస్ తో మీరు జాగ్రత్తగా సర్క్యూట్ను పరిశీలించినట్లయితే మన ఇంట్లోంచి రెండు లైన్లు ఉంటాయి బయటకు వెళ్ళి ఒక లైను ఆ పోల్ మీదకు వెళ్ళి పోల్ మీద ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి స్టెప్డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏదో ఉంటుంది మేజర్ స్టేషన్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి శ్రీశైలం పవర్ హౌస్కి వెళ్ళి అక్కడ ఒక ప్రదక్షిణం చేసి మళ్ళీ ఇవన్నీ వచ్చి రెండో లైన్ ద్వారా మన ఇంట్లోకి వస్తున్నాయి అప్పుడే దీపం వెలుగుతుంది సో ఆ విధంగా ఆ అతీంద్రియమైన తోటి కనెక్ట్ అయి ఉన్నాను ఒక లైన్ ద్వారా ఆ లైన్ పేరే భక్తి కాబట్టి భక్తి అనే ఒక లైన్ ద్వారా అతీంద్రియమైన మహాశక్తి ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి కొంతమంది రాముడు అంటారు మరి కొంతమంది కృష్ణుడు అంటారు ఇంకొంతమంది ఇంకో పేరుతో అంటారు ఆ ఈశ్వరుణ్ణి కొంతమంది సాకారంగా పూజిస్తారు మరి కొంతమంది నిరాకారంగా పూజిస్తారు మొత్తానికి ఆ శక్తి ఒక హయ్యర్ పవర్ ఏదైతే దాని దానితోటి లైన్ పెట్టుకున్నవాడు వాడిని భక్తుడు అంటాడు ఏ భక్త ఏ అంటే బహువచనం యహ అంటే ఏకవచనం యహ అంటే హుసో ఎవర్ ఏ అంటే కూడా బహువచనంలో హూసో ఎవర్ ఎందుకంటే ఎవరైనా సరే అంటే వర్ణం వర్గం మతం ప్రాంతం ఇలాంటి భేదాలేమీ లేవు ఇక్కడ భక్తి సర్వులకు అధికారము గలదు అనే అభిప్రాయం ఆ ఏ అనే పదములో మనకి స్పష్టమవుతూ ఉంటుంది కాబట్టి ఎవరైతే భక్తులు ఆ భక్తి అనే లైన్ తోటి ఈశ్వరునితోటి కనెక్టన్ కనెక్షన్ ఉన్నవాళ్ళు దీనికి మరో దృష్టాంతం కూడా చెప్తారు ఈ డైవ్ చేస్తారు చూడండి సముద్ర మధ్యలోకి షిప్లోకి వెళ్ళి సముద్రంలోకి డైవ్ చేస్తారు ఆ డైవ్ చేసి వాళ్ళు ఓ లైన్ పెట్టుకుంటారు షిప్కి షిప్కి కనెక్ట్ అయ్యి ఓ లైన్ ఉంటుంది ఆ లైన్ పెట్టుకునే డైవ్ చేస్తారు డైవర్ సము ఆ సముద్రంలోకి దూముకుతారు మీరు చూసుంటారు ఈ డైవర్స్ అని లైన్ లేకుండా దూముకను లైన్ పెట్టుకునే దూముకుతాయి ఎందుకంటే వాడు దూకేది సముద్రం ఈ సంసారం అనేది ఇది పెద్ద సముద్రం అది దాంట్లోకి దూకే ముందు ఓ లైన్ పెట్టుకుని దూముకాలి ఆ లైన్ ఏమిటి భక్తి ఈ లైన్ ఎవళ్లతోటి కలుపుతుంది ఈశ్వరుడు అనే షిప్తోటి కలుపుతుంది కైవర్తక కేశవహ అని మీరు వినే ఉంటారు సో శ్రీకృష్ణుడే ఆ నామను నడిపేవాడు కాబట్టి ఆ షిప్పు శ్రీకృష్ణుడి చేతిలో ఉంది ఆ షిప్పు ఆ షిప్పుతోటి మనం కనెక్షన్ పెట్టుకోవాలి అంటే ఈశ్వరునితోటి సంబంధాన్ని పెట్టుకోవాలి పెట్టుకుని సంసారంలోకి డైవ్ చేయొచ్చు డైవ్ చేసినట్లయితే తప్పేం కాదు సంసారంలో డైవ్ చేస్తాం వ్యవహారాలన్నీ చూసుకుంటాము మళ్ళీ సంసారంలో పని అయిపోయిన వెంటనే మళ్ళీ షిప్లోకి వెళ్ళిపోతూ ఉంటాము ఆ విధంగా షిప్పుతో సంబంధం పెట్టుకుని సంసారంలో సముద్రంలోకి డైవ్ చేసి వాడికి మళ్ళీ వాడు సముద్రంతో సంబంధం పెట్టుకుని షిప్పు మీదకి ఎక్కడు షిప్పుతో సంబంధం పెట్టుకుని సముద్రంలోకి దూకుతాడు అలాగే మనం కూడా ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకుని సంసారంలోకి డైవ్ చేస్తూ ఉండాలి ఈశ్వరుడితో సంబంధం లేకుండా సంసారంలోకి డైవ్ చేస్తే ఖర్చైపోయే ప్రమాదము కదా కాబట్టి ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకునియే సంసారంలో దుముకవలెము అటువంటి వాళ్ళు భక్తులు అనబడతారు ఇప్పుడు ఈ భక్తులు ఆ భక్తిని ఎలా వర్తిస్తున్నారంటే ఆ భక్తి యొక్క లక్షణాన్ని చెప్తున్నారు సతతయుక్త పర్యపాసతే సర్వకాలముల ఎందు ఆ కనెక్షన్ కలిగే ఉంటారు యుక్త అంటే కనెక్టెడ్ అనర్థం కనెక్షన్ యోగము అంటే జుర్ణ ఆ కనెక్షన్ ఎప్పుడు సర్వకాలముల ఎందు ఉండు సర్వకాలముల ఎందు ఈ కనెక్షన్ పెట్టుకునే ఉంటారు ఆ విధంగా సర్వకాలాల్లో కనెక్షన్ పెట్టుకుని ఉండాలి మనం ఎలా ఉంటామంటే సాధారణంగా భక్తి అన్నది ఆరంభావస్థలో ఉంటుంది ఎవరికైనా అలాగే ఉంటుంది ఆరంభంలో కానీ అది కొంచెం ప్రోగ్రెస్ అవ్వాలి రవీంద్రనాథ్ రాఘరు ఒకసారి అంటాడు సి ఆరంభంలో భక్తి ఇలా ఉంది కదా అని ఇంకా పెర్మనెంట్గా అలాగే ఉండిపోకూడదు అది ప్రోగ్రెస్ అవ్వాలి సో అని అంటారు సందర్భంలో అనివే సో ఆరంభంలో ఎలా ఉంటుంది మనం సంసారంలో సంసారంలో ఉంటాము అప్పుడప్పుడు దేవుడితోటి కనెక్షన్ పెట్టుకుని అది ఉంటే టెంపరీగా అలా కనెక్షన్ పావు గంట పెట్టుకొని మళ్ళీ సంసారంలోకి వచ్చేస్తూ ఉంటాము ఇలా ఉంటారు దట్ ఈజ్ నాట్ భక్తి అది ఉరికే చిన్నపిల్లలు నడక నేర్చుకునేప్పుడు తప్పటడుగులు వేసినట్టుగా అలాంటి తప్పటడుగులు తప్ప అది భక్తే కాదు అది అసలైన భక్తి అంటే ఎలా ఉంటుంది ఈశ్వరునితోటి నిత్య సంబంధమును పెట్టుకున్నాను నేను సతతయుక్త సతత అంటే సర్వకాలముల ఎందు ఈశ్వరునితోటి సంబంధము పర్యపాసతే పరి అంటే సర్వత్ర సర్వదేశముల ఎందు ఈశ్వరుని యొక్క ఉపాసనము మనం ఎలా చేస్తామంటే దేవాలయము లేకపోతే పూజాగృహము అనే ఒక దేశాన్ని ఫిక్స్ చేసి అక్కడే భక్తి చేస్తాం దానికి బయటకు వచ్చేస్తే ఇంకా భక్తికి మనకి సంబంధం ఏం లేదు ఈశ్వరునికి మనకి సంబంధం ఏమి లేదు మళ్ళీ ఆ దేవాలయంలోకో లేకపోతే పూజాగృహంలోకి వెళ్ళినప్పుడే మళ్ళీ భక్తి మాట మిగతా అప్పుడు సంసారమే అని అలా ఉంటాం చాలా తప్పది పరియుపాసతే ఏ దేశంలో ఉన్నా అంటే పూజాగృహంలో ఉన్నా దేవాలయంలో ఉన్నా క్షేత్రంలో ఉన్నా లేక మార్కెట్ ప్లేస్లో ఉన్నా కూడా ఆ ఈశ్వరునితోటి సంబంధాన్ని తెగిపోకుండా చూసుకోవాలి ఆ విధంగా పర్యపాసతే అది ఇక్కడ భక్తి అంటే అసలు నిజానికి భక్తి అనే పదము భజ అనే నుంచి వచ్చింది భజనం అంటే ప్రీతిపూర్వకముగా ఆ ఈశ్వరుని యొక్క సంబంధాన్ని ఆస్వాదించుట భజనం నామ రసనం ఈశ్వరునితో తనుకున్నటువంటి సంబంధాన్ని ఆస్వాదించుట ప్రీతిపూర్వకముగా ఆస్వాదించుట అంటే ఈశ్వరుని యొక్క దర్శనము ఈశ్వరుని యొక్క కీర్తనము ఈశ్వరుని యొక్క మహిమల యొక్క శ్రవణము వీటినన్నిటినీ ఎంతో ప్రేమతో ఆస్వాదించుట దాని పేరు భక్తి భావన ఆస్వాదించడం అంటే భావన ఆ భావనకి భక్తి అని పేరు లేదా భక్తి అనే పదము భంజో ఆమర్దనే అనే ధాతువు నుంచి పుడుతుంది అంటే స్నాపింగ్ కటింగ్ కటింగ్ కటింగ్ ఎసండర్ స్నాప్ చేసేయటం అనే అర్థం వస్తుంది అంటే సంసారము మందలి సంబంధాలను అన్నిటినీ కూడా స్నాప్ చేసేసి ఈశ్వర సంబంధం ఒక్కటే పెట్టుకోవాలి దాన్ని భక్తి సంసార బంధాలు సంబంధాలు అన్నీ కూడా పక్కన పెట్టేయటమే ఈశ్వరునితోటి సంబంధం పెట్టుకోవడం ఈశ్వరుడితోటి సంబంధం పెట్టుకుని భక్తులుగా ఉంటూ భర్తగా ఉండొచ్చు భార్యగా ఉండొచ్చు తండ్రిగా ఉండొచ్చు కొడుకుగా ఉండొచ్చు అన్ని రకాలుగానూ ఉండొచ్చు ఈశ్వరునితో సంబంధం లేకుండా భర్తగా ఉన్నాను భార్యగా ఉన్నాను ఇవన్నీ కూడా అసందర్భములైన మాటలు ఈశ్వరుడితో సంబంధం పెట్టుకునే ఈ సంబంధాలన్నీ పెట్టుకోవాలి ప్రహ్లాదుడు ఈశ్వరుడితో సంబంధం పెట్టుకున్నాడు తండ్రితోటి సంబంధం పెట్టుకోవడానికి ఈశ్వర సంబంధానికి తండ్రి అడ్డొచ్చేటంటే తండ్రితో సంబంధాన్ని వదులుకున్నాడు విభీషణుడు ఈశ్వరుడితో సంబంధం పెట్టుకుని అన్నతో సంబంధాన్ని వదులుకున్నాడు అన్నతో సంబంధం వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ అన్నతో సంబంధాన్ని సంబంధము ఈశ్వర సంబంధానికి అడ్డొచ్చినట్లయితే వదిలేసుకున్నాడు భర్తృహరి భార్యతో సంబంధాన్ని వదులుకున్నాడు ఈశ్వర సంబంధాన్ని కాపాడడం కోసమని మీరాబాయ్ భర్తతో సంబంధాన్ని వదులుకుంది ఈశ్వర సంబంధాన్ని నిలబెట్టుకోవడం కోసమని సో ఈ విధంగా అన్ని సంబంధాలు వాటి స్థానంలో ఉంటాయి ప్రొవైడెడ్ ఈశ్వర సంబంధానికి అవి అడ్డురానిసప పక్షంలో మాత్రమే ఎందుకంటే ఈశ్వరునితో ఉండే సంబంధము ఇది మౌలికమైన సంబంధము అది దా అది సబ్స్టిట్యూట్ అవ్వకూడదు అలా స్థిరంగా ఉండాలి దాన్ని ఆ సంబంధాన్ని నిలబెట్టుకుని మిగతా సంబంధాలని కల్పితములు ఒక కాలంలో వచ్చి ఇంకో కాలంలో పోయే సంబంధములు అని స్పష్టంగా తెలుసుకుంటూ ఆ సంబంధాలని ఒక రెస్పాన్సివ్గా అంటే ఒక రెస్పాన్స్ రూపంగా సంబంధానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేయడం అని తప్పేం లేదు చేయాలి కూడా కానీ ఈశ్వరుని తోటి నిత్య సంబంధాన్ని పెట్టుకుంట దీనికి ఓ దృష్టాంతం చెప్తారు ఇప్పుడు కంకణం ఉందనుకోండి కంకణము కంకణము అంటే ఒక నగ బంగారంతో చేసిన ఒక నగ ఈ నగ ఒక నామము ఒక రూపము అవన్నీ కలిగి ఉంటుంది కానీ దాన్ని తీసుకెళ్ళి ఫర్నెస్లో పెడితే ఏమై అది ఏమవుతుంది ఏమీ లేకుండా అయిపోదు ఆ నామరూపాలని త్యాగం చేసేస్తుంది స్వరూపంలో మిగిలిపోతుంది నామరూపాలని త్యాగం చేసేస్తుంది అలాగే ఆ కంకణము వంటిదే మనస్సు ఈ మనస్సును ఆత్మజ్ఞానము భక్తి అనేటువంటి ఫర్నెస్లో పెట్టేస్తే అది తన యొక్క ఈశ్వర సంబంధాన్ని గట్టిగా నిలబెట్టేసుకుని ఈ తరములైనటువంటి సాంసారిక బంధములన్నింటినీ సంసారాకారమును సంసార ఆకారం ఉంటుంది మనస్సుకి ఇప్పుడు బంగారానికి కంకణాకారం ఎలా అయితే ఫిక్స్ అయిందో మనస్సుకి సంసారాకారము ఫిక్స్ అయి ఉంటుంది ఏమిటా సంసారాకారము నేను తండ్రి వీళ్ళందరికీ తండ్రిని ఈమెకు భర్తను లేకపోతే భార్యను కొడుకుని కూతురిని ఈ పుట్టిన తేదీ ఇంత వయస్సు నాకు ప్రాపర్టీ ఉంది ఈ ఇల్లు వాకిలి ఈ బ్యాంకు బ్యాలెన్సు అవునా మీరు వేదాంత క్లాస్ ఉంటున్నారు ఏమనుకోకుండా నేను ఇలా చెప్తున్నాను యూఆర్ నాట్ నేనే సెమినార్ ఆర్ అనే థింగ్ యూఆర్ ఇన్ పక్కా వేదాంత క్లాస్ కాబట్టి ఈ ఈ తమాషాంతా చూసారా ఇదంతా కల్పన మనస్సు యొక్క కల్పన మనస్సు యొక్క ఇమాజినేషన్ యూ ఆర్ జస్ట్ ఇమాజినింగ్ థింగ్స్ ఐఎం టెలింగ్ యూ యూ ఆర్ జస్ట్ ఇమాజినింగ్ ఇమాజినే మీ ఇమాజినేషన్ తప్ప ఏమీ వాస్తవికత లేదు దాంట్లో యథార్థత సున్నా మీరు అలా ఇమాజిన్ చేసుకుని ఏదో అనుకుంటున్నారు మీరు నాకు బ్యాంకులో అకౌంట్ ఉంది ఇన్సూరెన్స్ పాలసీ ఉంది అవన్నీ ఉడక్కి ఎందుకు పొందురావు అంటే ఇప్పుడు మీరు పది రూపాయలు ఇచ్చేకప్పుడు తీటాగితే అదే మీకు మిగులు ఎవరికైనా భేదవాడికి ఇరవై రూపాయలు దానం చేస్తే అదే మీకు నిధులు ఈ బ్యాంకులు పాలసీలు అకౌంట్లు ఇళ్ళు వాకిళ్ళు డాక్యుమెంట్లు డాక్యుమెంట్స్ ఉంటాయి కూర్చుమీ నేను అది దాని వాస్తవికత ఆ సత్యాన్ని అది సత్యం కానీ మనస్సు ఉంటుంది ఈ సంసారాకారాన్ని పొంది ఉంటుంది సంసారాకారంగా ఉంటుంది మనస్సు బంగారం కంకణాకారంగా ఉంటుందో సంసారాక మనస్సు సంసారాకారంగా ఉంటుంది బంగారాన్ని ఫర్నేస్లో పెడితే ఆ కంకణాకారాన్ని త్యాగం చేసేస్తుంది అలాగే ఈ భక్తిలో ప్రవేశపెట్టినట్లయితే మనస్సుని ఆ సంసారాకారము కరిగిపోతుంది అవతలిగిపోతుంది కంకణానికి నామరూపాలు కంకణాకారం పోతే ఏం మిగులుతుంది బంగారం అనే స్వరూపం మిగులుతుంది అలాగే వీడికి కూడా ఈశ్వరునితోటి నిత్య సంబంధము అనే స్వరూపము మిగులును ఆ మనం ఆ భక్తిని చేయాల్సి ఉంటుంది సో ఇటువంటి భక్తి చేయటం సమ సంభవమా అసంభవము సంభవం కాకపోతే చెప్తారు ఇక్కడ సంభవము ఇప్పుడు చూడండి మీ లక్ష్యం ఏమిటి మీ లక్ష్యము ధనప్రాప్తి లేకపోతే కీర్తి ప్రతిష్టలు లేకపోతే ఇలాంటి ఇలాంటి ఛాదస్థాలు ఏవో పెట్టుకునే మా లక్ష్యము స్వర్గలోక ప్రాప్తి అంటాడు ఒకడు ఇలాంటివివో పెట్టుకుంటాడు పుణ్యం సంపాదిస్తానంటాడు ఏం చేస్తావు పుణ్యం సంపాదించి అంటే పుణ్యం పరలోకంలో భోగాలు అనుభవిస్తారంటాడు ఏదో చెప్తాడు లేకపోతే యహలోకంలో ధనాన్ని పోగేస్తావు ఎంత పోగేస్తావు కోటు పోగేస్తాం ఏం చేస్తాం ఒక కోటు ఉంది ఆల్రెడీ ఉంది చాలు అంటే నువ్వు చాలు దీన్ని ఐదు కోట్లు చేయకపోతే సరిపడుతున్నావు సరిపడ మన వాళ్ళు ఎలా సంపాదిస్తారంటే ఈ అవినీతి అంతమవడానికి ఉపాయం ఏమిటని చర్చ చేసి తల్లిదండ్రుల ఆస్తి కొడుక్కి రాదు సంతానానికి రాదు అని ఒక లా పాస్ చేసేస్తే అవినీతి అంతమైపోతుంది ఎవడో ఇంకా లంచం తీసుకో తల్లిదండ్రుల ఆస్తి సంతానానికి వస్తుందంటే వీడు ఆ పది తరాలకు కావాల్సింది లంచం పట్టేసి వీళ్ళంతం తీసుకునే వాళ్ళ వాళ్ళని పట్టుకున్నప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ రూపాయలు కట్టలే వంద రూపాయలు కట్టాలి వెయ్యి రూపాయలు కట్టాలి ఎక్కడ చూస్తే అక్కడ ఎందుకంటే వాడి ఇన్సెక్యూరిటీ వాడి ఆశ దురాశ తర్వాత అభద్రత ఎంత డబ్బు ఉంటే భద్రత అనే భావం కలుగుతుంది కాబట్టి ఇటువంటి సాంసారికములైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్నంతసేపు భక్తి అనేది అసలది అది కుదరనే కుదరదు మా భక్తి హృదయంలో భక్తి కుదరదు అంటే అది స్థిరపడదు కుదురు అంటారు కుదురు అంటే ఆ వ్రేళ్ళు చక్కగా నాటుకుని నేలలో స్థిరపడ్డాన్ని కుదురుట అంటారు కుదురు ఆ భక్తి హృదయంలో కుదురుట అలాగే స్థిరపడాలి స్థిరపడాలంటే ఈ ధనప్రాప్తి ఇత్యాది సాంసారికములైన లక్ష్యాలు పెట్టుకున్నంత కాలము భక్తి స్థిరపడద్దు కాబట్టి ఈ లక్ష్యాలనన్నిటినీ ఇది పెద్ద మహాదోషం మానవులు బిగ్ మిస్టేక్ చేసి సంసారంలో లక్ష్యాలను పెట్టుకుని వాటి కోసం పిల్లి ముగ్గులు వేస్తూ ఉంటారు సంసార సంబంధాన్ని పెట్టుకోకూడదు సంసార సంబంధం మనకి ఈశ్వర సంబంధమే పెట్టుకోవాలి సంసారంలో వ్యవహరించడమే పెట్టుకోవాలి తప్ప సంబంధం ఈశ్వరుని తోటి పెట్టుకోవాలి శ్రీరామకృష్ణవారు దృష్టాంతం చెప్పేవారు నర్సు దృష్ట ఆయా దృష్టాంతం చెప్పేవారు ఆయా ఏం చేస్తుంది యజమానుడు ఎవడో ఉంటాడు ఓ బాస్ వాడి ఇంటికి వస్తుంది ఎలా ఎప్పుడికి వస్తుంది ఆ యజమానుడు ఆమె ఆయన పత్ని వాళ్ళిద్దరూ చెప్పిన పనులల్లో చేస్తుంది వాళ్ళ పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి నిద్ర లేపుతుంది పనులు తోగుతుంది స్నానం చేస్తుంది అన్ని పనులు చేస్తుంది వాళ్ళనేమో బట్టలు వేస్తుంది టిఫిన్లు పెడుతుంది స్కూల్లో దింపుతుంది స్కూల్లో ఎందులో తీసుకుంటే ఇంటి దీనిలో దింపుతుంది ఆవిడ ఇంత పని ఇంట్లో చేస్తుంది కానీ ఆమె యొక్క బంధము ప్రేమ అనుబంధము ఎక్కడుంటుంది తన గృహం ఆయా సరిగ్గా అదేవిధంగా ఈ సంవత్సరంలో మనం ఎంత చాకిరీ చేయాలో అంత చేసేయటం కొడుకు కొంత చాకరీ చేయమంటా చేసేయటం సరే చాలా నేను నువ్వు నాకేమైనా సేవ చేస్తుంది నేనే మీరే నా అనుకో సరే చేసి అయిపోయింది చాలా నీకు నీ చాకరీ నీకు అయిపోయింది కదా భార్య నాకు చాకరీ భార్యకు కావలసిన చాకరీ భార్యకి చేసేయటం భర్తకు కావాల్సిన చాకరీ భర్తకి చేసేయటం తల్లిదండ్రులకు చాకరీ చేయమంటారు వాళ్ళకు కూడా వాళ్ళ చాకరీ వాళ్ళకి చేసేయడం స్టేట్ స్టేట్ ఉంటుంది అది నువ్వు ట్యాక్స్ కట్టి ఇది కట్ట అది కట్టు వాళ్ళు నువ్వు వాళ్ళ చాకరీ వాళ్ళకి చేసేయడం ఎవరికి కావాల్సిన చాకరీలు వాళ్ళకి చేసి చేసేసి తాను భగవత్ సంబంధాన్ని పెట్టుకుని ఉండాలి అలా ఉంటే ఈ సంసారంలో నెగ్గు రాగలుగుతాం తప్ప సంసారంతో సంబంధం పెట్టుకుంటే ఖర్చేపోతాడు మనుషులు కాబట్టి ఆ విధంగా ఎవళ్ళైతే భక్తిని చేస్తారో దీనికి ఒక ప్రాక్టీస్ ఒక సాధనని చెప్పారు మీరు ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టరు కార్యక్రమం అంటే పళ్ళు తోముకోవడం ముఖం కొనుక్కోవడం అలాంటివి కాదు యూ షుడ్ నాట్ ట్రివియలైజ్ ది శాస్త్ర లైక్ అటువంటి చిల్లర వ్యవహారం కాదు మీరేదైనా ఒక కార్యక్రమం చేపడితే ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం దేని దేని మీద మీ మనస్సు బాగా లగ్నం అవుతుందో అటువంటి కార్యక్రమం ఏదైనా మీరు చేపడితే తప్పేం కాదు చేపట్టండి కానీ చేపట్టి ముందు ఆరంభంలోనూ అంతమునందు నా సంబంధము ఈశ్వరునితోటి తప్ప ఈ కార్యక్రమము దీని లక్ష్యములు దీని సుఖ కాదు నేను ఈశ్వరునితో సంబంధము పెట్టుకున్నాను నా సంబంధము ఈశ్వరునితో ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకోండి ఇల్లు కట్టడం తల తలదాచుకున్నందుకు ఒక పైకప్పు కావాలి కాబట్టి కట్టడము ఇంట్లో వాళ్ళకి భార్య పిల్లలు వీళ్ళ కోసం కడుతున్నాను నేను ఈ ఇల్లు నాది కాదు నేను కాదు నేను కాదు నాది కాదు ఈ సృష్టిలో ఏది కూడా నాది కాదు నేను కాదు నా సంబంధం ఈశ్వరుడు తోటే అని నిశ్చయం చేసుకుని అప్పుడు శ్రీ గణేశాయన మహా కొబ్బరికాయ కొట్టి ఇల్లు కట్టడం ప్రారంభించండి ఇల్లు కట్టడం పూర్తయిన తర్వాత ఇదిగో ఇల్లు కట్టడం అయింది ఇది నాది కాదు నేను కాదు దీంతో తనదాల్చుకులు కట్టాను తప్ప దేహం కోసం ఏర్పాటు చేసింది తప్ప నాది కాదు నేను కాదు ఇంకో వాళ్ళు ఏదో వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ పేరు మీద పెట్టమంటే పెట్టేటి ఆ డబ్బు మేమే జాగ్రత్త పెడతాం నా పేరు మీద ఏ ప్రాపర్టీ వద్దు మీ పేరు మీద వద్దు మేమే పెట్టేసుకున్నాం పెట్టేసుకోండి మీ పేరు మీద పెట్టేసుకోండి ప్రాపర్టీ అంత ఆస్తు ఉంటే మీ పేరు మీద పెట్టేసుకోండి బ్యాంకు డ్రాఫ్ట్లన్నీ మీ పేరు మీద పెట్టేసుకోండి నాకు ఒక పూట మీరు అన్నం పడైన కాదు ఇంకేముంటారు మరి మీరేం చేస్తారు నేను ఏదో చేసుకుంటా ఏదో జపం చేసుకుంటాను కృష్ణ చూసుకుంటాను శవడం మనం లేదు జాసనం మొదలు పెడితే టైం సాల్వ్డ్ డేస్ టైం సాల్వ్డ్ బోల్ అంత పని బిజీ అయిపోతాం ఆ రకంగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆరంభమునందు అంతమునందు తనకుండే ఈశ్వర సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సాంసారిక సంబంధము నాకు లేదు అని తనకి తాను నచ్చజెప్పుకుంటూ ఆ విధంగా సాధన చేసినట్లయితే ఈశ్వరుని తోటి నిత్య సంబంధాన్ని పెట్టుకోగలుగుతాడు ఇట్స్ ఎ గుడ్ హింట్ ఫర్ సాధన బిగినింగ్ అండ్ ఎండ్ ఏ కార్యక్రమానికైనా ఈశ్వర సంబంధాన్ని గుర్తు చేసుకోవటం ఓ నాథ నేను నీ నీవు నా అనే విషయాన్ని ఏదైనా ఒక కార్యక్రమానికి ముందు గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ ఈశ్వర సంబంధం బలంగా నిలబడుతుంది మీరు ఆ కంకణము ఫర్నెస్లో పెట్టినప్పుడు అది కంకణాకారాన్ని త్యాగం చేసేస్తుంది ఆ విధంగా మనస్సుని భక్తితోటి మీరు దాన్ని భక్తితో ఉజ్వలంగా తయారు చేసినప్పుడు ఆ మనస్సు సంసారాకారాన్ని విడిచిపెట్టేస్తుంది సంసారాకారాన్ని విడిచిపెట్టేయాలి సంసారాకారం ఉండకూడదు మనస్సులో సంసారంలో వ్యవహరించాలి తప్ప సంసారాకారమే మనస్సుకి ఉండడానికి వీలు ఆ విధంగా ఎవరైతే ఆ ఉపాసన చేస్తారో ఇది భక్తి భక్తి అంటే ఇది ఇంత భక్తి యోగమున భక్తి రూపమైన సంబంధం కనెక్షన్ భక్తి యోగము వీళ్ళు ఒక కేటగిరీ వీళ్ళు ఒకళ్ళు ఇంకో కేటగిరీ దీనికి ఇంకో క్యాటగిరీలోకి వెళ్ళే ముందు భాష్యం చూద్దాము ఏవమితి అతీతానంతర శ్లోకే ముక్తమర్థం పరామృశతి మత్కర్మ కృత్ ఇత్యాదిన పరామృశతి అంటే పరామర్శ చేయటం మన వాళ్ళకి పరామర్శ చేయడం అంటే వెళ్ళిన పోయినప్పుడు వెళ్ళి ఒకసారి ఆ పరామర్శ అలాంటి అర్థం వచ్చింది ఆ పరామర్శ ఆ పదానికి ఏదో అర్థం తెలుగులో వచ్చేప్పటికీ అలాంటి పిచ్చి పిచ్చి అర్థాలు వస్తూ ఉంటాయి పదాన్ని సంస్కృతంలో అర్థం ఉండదు పరామర్శ చేయడం అంటే పరామర్శ చేయడం అంటే అంతకుముందు చెప్పిన దాన్ని మళ్ళా చెప్పుట అనర్థం ఏవం ఈ విధముగా ఈ విధముగా అంటే కొత్తగా ఒక విధాన్ని చెప్తున్నట్టక అంతకుముందు చెప్పిన విధమునే ప్రస్తావిస్తున్నట్ట అది ఈ విధముగా అంతకుముందు చెప్పినటువంటి ఒక విధము విధము అంటే ప్రకారము అనర్థం ఒక మెథడ్ దానిని పునః ప్రస్తావిస్తే దానికి పరామర్శ అని పరామర్శము అంట అటువంటి పరామర్శ చేసుకున్నాడు శ్రీకృష్ణుడేవం ఏమిటి ఆ విధము ఆ ప్రకారం ఏమిటి మత్కర్మకృత్ ఇత్యాదిన మత్పరమ మత్భక్త అలా ఉండాలి సంగవర్జిత పెట్టుకోకూడదు సంఘం పెట్టుకుంటే ఖర్చు అయిపోతాడు మనిషి నిర్వైర వైరం లేదు ఒకడు వస్తాడు నేను నీతో వైరం చేస్తానంటాడు నాకు వైరం లేదు నువ్వు చేయి నాకు వైరం లేదు కత్తి తీసుకుని ఎలా ఎలా దూకి రా అంటాడు ఆశీర్వచనం చేసి నీ దారు నువ్వు వెళ్ళాడు హిరణ్యాక్షుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు భుజములకు తీటగా ఉన్నది ఎవరితోటో ఒకళ్ళతో యుద్ధం చేస్తే కానీ ఒక జూడో చేస్తే కానీ ఈ తీట తీరదాయా నువ్వేదో చాలా గొప్ప మహా సమర్థుడు అని చెప్తే విని కాబోసంకుని రా నీకు దమ్ముంటే రా అని ఛాలెంజ్ చేస్తాడు అంటే నాకే దమ్ము లేదు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శక్తే నా శక్తే అయ్యా నాకంటూ దమ్మే ఉంది నేను నీ ఛాలెంజ్ని స్వీకరించలేను నేను ఓడిపోయా నువ్వు ఓడిపోయావని చెప్పేసి కాగితం మీద రాసి సొంతకం పెట్టి స్టాంప్ వేసి ఆ సరే నేను ఓడిపోయాను అని రాసి వరుణ అని సంతకం పెట్టి స్టాంప్ వేసిపోకపో ఇంకేం చేస్తాను రణ్యాక్షుడు అవమానకరంగా రెండు మాటలు నువ్వు ఎండి నాకేం అభ్యంతరం లేదు అయితే నాకు యుద్ధం చేసి వాడిని ఏమన్నా సలహా ఇవ్వగలుగుతావా అన్నాడు కాలవేరానికి వస్తాడు ఇంకేమంటాడు ఓన్లీ నువ్వు చేయకపోతే చేయకపో నాతో యుద్ధం చేసి వాడిని ఏమన్నా సలహా చెప్తావా అంటే శ్రీ మహావిష్ణువుని ట్రై చేస్తే ట్రై చేయమంటాడు ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు మరో పనుల్లో ఉన్నాడు నువ్వేదైనా ఆయన మరో పనుల్లో ఉన్నప్పుడు వెళ్ళి దెబ్బతీసేయటం తేలిక కాబట్టి ఇదే టైం నీకు అనుకూలమైన టైం కూడాను నీ ప్రారంభం బాగుంటే నువ్వు నెగ్గినా నెగ్గుతావేమో ఎందుకంటే ఆయన హీజ్ బిజీ అదర్వైజ్ కాబట్టి విసిద్ధి టైం కూడా అలా చెప్తాడు వీడు వెళ్ళి ఆ అటాక్ చేస్తాడు హిరణ్యాక్షడు ఆయన ఏదో భూమిని ఉద్ధరించే పనిలో ఉంటాడు ఆయన ఈ వరాహమూర్తిని అటాక్ చేస్తే వరాహమూర్తి వీడిని హీ జస్ట్ డిస్ట్రాయ్స్ కాబట్టి ఎవడైనా వచ్చి మీతో మేము యుద్ధం చేస్తామంటే వద్దు ఏమి యుద్ధం వద్దు ఎందుకు యుద్ధం దేనికి మీకు కావాల్సింది మీరు పట్టుకుపోయింది నా దారిని అయిపోతాం నో యుద్ధం నిర్వైర సర్వభూతేషు ఎందుకంటే యుద్ధం చేసుకుంటే సంసారంలో ద్వేషం పెరుగుతుంది మీరు సంసారం ప్రీతి పెంచుకుంటే రాగం పెరుగుతుంది రెండు విధాల బంధమే ఇది బంధమే అది బంధమే ఈ బంధం వద్దే వద్దు ఈశ్వర భక్తికి అడ్డొచ్చేస్తాయి అని ఈ విధంగా మనం విస్తారంగా చూశాం ఏవం అంటే అదంతా కూడా మనస్సులోకి రావాలి ఏవం సతతయుక్త ఆల్వేస్ కనెక్టెడ్ సతతయుక్త అంటే ఆల్వేస్ కనెక్టెడ్ యుక్త అంటే కనెక్టెడ్ నైరంతర్యేణ భగవత్కర్మాదవు యథోక్తే అర్థే సమాహితా సంతహ ప్రవృత్త ఇత్యర్థ సాధారణంగా భక్తులు ఏమనుకుంటారంటే భక్తి అంటే అలాగ అన్ని పనులు మానేసి కూర్చొని అలా కునుబాట్లు పడుతూ ఉండడము అని అనుకుంటారు ప్రపత్తి అని ఒకటి పెట్టారు భక్తి చాలినట్టుగా ప్రపత్తి అంటే మిస్ మిస్ చేసుకుంటే అంత గొప్ప భక్తి కూడా ఒక న్యూసెన్స్ కింద తయారవుతుంది మిస్ చేసుకుంటారు భక్తి అంటే సంసార సంబంధం ఏమీ పెట్టుకోకపోవడము కాబట్టి మేము ఏ పని చేయము స్నానం చేసేసి నామం పెట్టి నామం పెట్టుకుని లేదంటే విభూతి పెట్టుకుని అక్కడ కూర్చుని ఉంటాము ఎదురుకుండా శివలింగాన్నో పెట్టుకుంటాము అప్పుడప్పుడు అలా దాన్ని నెత్తి రెండు నీళ్ళు పేదలో పాలు పెరుగు పోస్తూ ఉంటాము అలాగే రోజంతా ఆ చేస్తాము ఈ లోపల ఆకలి ఆ దేవుడికి నైవేద్యం పెట్టేసి లడ్డూలోవి భక్షిస్తాము ప్రసాదం భక్షయతి మళ్ళీ ఆ తర్వాత వజ్యాలు నిద్రలు వేచేసి మళ్ళీ అదే అభిషేకం చేసుకుంటూ కూర్చుంటాము దట్ ఈస్ నాట్ దివే దివే మత్కర్మ కృత్ అన్న చోట చెప్పారు మత్కర్మ కృత్ అనే సందర్భంలో స్వధర్మానుష్ఠానం కూడా ఈశ్వరారాధనయే అది చక్కగా నిరూపించడం కూడా అక్కడ చెప్పిన విధంగా భగవత్కర్మాదవు యథోక్తే అర్థే ఈశ్వరుని యొక్క కర్మ ఈశ్వరుని కొరకు కర్మ ఈశ్వరస్య కర్మ మహ్యం కర్మ మమ కర్మ అని రెండు విధాలుగా చెప్పారు మీరు పూజ చేశారనుకోండి అది మత్కర్మ మీరు మీ డ్యూటీ మీరు చేసి ఈశ్వరార్పణ బుద్ధితో మీ డ్యూటీ మీరు చేశారనుకోండి అదేమవుతుంది మహ్యం కర్మ అవుతుంది సో ఆ విధంగా మీ డ్యూటీలు మీరు చేసుకుంటూ మీ కర్తవ్యాలను మీరు చేసుకుంటూ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట ఈ వ్యవస్థ అంతా మనం చూశాము ఆ విధంగా ఏమవుతుందంటే పైన చెప్పిన అర్థం నందు సమాహితాసంత అంటే యోగ శబ్దానికి సమాధానము అని అర్థం అవుతుంది అంటే చిత్త ఏకాగ్రత అక్కడ యుక్త అంటే యోగ శబ్దం యోగాయే యుక్త యుజ్ యుజు నుంచే యోగా వస్తుంది యుజు నుంచే యుక్త వస్తుంది ఆ యుజ్ అంటే యుజిర్ అది ఇర్ ఇరిత్ సో ఆ ఇర్ యుజిర్ అనే ధాతువుకి సమాధి అని అర్థం సమాధి అంటే చిత్త ఏకాగ్రత అని సమాధి అంటే అలా బిగుసుకుపోవడము అలాగా శిలా ప్రతిభల అయిపోవడం ఇలా అలాంటి మిస్టీరియస్ మీనింగ్స్ ఏమీ ఉండు సమాధి అంటే ఫోకస్ ఏకాగ్రత ఫోకస్ ఫోకస్ అంటే ఇంకా పెర్ఫెక్ట్ వర్డ్ అది ఫోకస్ ఎలా ఉంటుందంటే రాత్రి పది గంటల దాకా ఆ చూస్తారు కొడుకు నిద్రపోతారు తెల్లవారు సామాను ఐదింటికి ఒక కప్పు కాఫీ దాదాపు టీయో తాగేసి మళ్ళీ అదే పని మొదలు పెడతారు అదే దృష్టి ఈ లోపల ఫోన్ అనేది వస్తుంది మాట్లాడతారు కానీ ఈ దృష్టి అలాగే ఉంటుంది ఏ పని చేసినా ఈ దృష్టి ఉంటుంది ఏ పనులు అవసరమో ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు దీని మీద దృష్టి ఉంటుంది వంట వండుకోవాల్సి ఉంటుంది వండేసుకుంటారు కానీ ఈ ఈ దృష్టి అలాగే ఉంటుంది దాన్ని ఫోకస్ ఉంటారు ఫోకస్ ఏది డిస్టర్బెన్స్ కాదు డిస్టర్బెన్స్ అయిందంటే ఫోకస్ లేదనమాట వాడికి సరైన ఫోకస్ లేదు నథింగ్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్ ఏది డిస్టర్బెన్స్ కాదు అనవసరమైనవి దూరంగా పెడతాం దేన్ని ముట్టుకొని కూడా ముట్టుకోం అనవసరమైన దాన్ని సంసార విషయాలను చాలా దూరంగా పెట్టేయటం అత్యవసరమైనటువంటి డ్యూటీస్ని ఉత్సాహంగా చేసేస్తూ ఉండటం ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసేయటం ఈశ్వరుల యొక్క తత్వాన్ని శ్రవణ మరణాన్ని దిర్ధ్యాసనములు మన జపము ధ్యానము అవి చేసుకుంటూ ఉండటం ఫోకస్ ఈజ్ ఆల్వేజ్ ఆన్ గెయినింగ్ ఈశ్వర ఫోకస్ చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాం దక్ష సో అది భక్తి అంటే భక్తి అంటే ఇంకా ఎర్ర పట్టుపంచు కట్టేసి పొద్దున్న నుంచి రాత్రి ఆఫీసు మానేసి ఆఫీస్ ఏకొట్టేయడం ఆఫీసు డ్యూటీ చేయకపోవడం ఇంట్లో కూర్చోవడం ఆఫీసులు సెలవు పెట్టేయటం వలస పెట్టే గవర్నమెంట్ ఉద్యోగం అయితే మరీ బాగా సాగుతుంది ప్రైవేట్ వాళ్ళు వారంలో డిస్మిస్ చేసినారుస్తారు గవర్నమెంట్లో నడిచిపోతుంది అలాంటివి అది భక్తి అవడం కాబట్టి ఆ విధంగా అసమాహిత ఆసంత ఆ ఫోకస్ వేర్ ఈజ్ యువర్ ఫోకస్ అని చూడాలి శ్రీరామకృష్ణ వారి దృష్టాంతం చెప్పేవారు ఆమె బియ్యాన్ని పిండి కింద వేస్తూ ఉంటుంది పిండి రోళ్ళో బియ్యం పోసి తడిపిన బియ్యం తడిపి నానబెట్టిన బియ్యం రోళ్ళు పోస్తుంది పిండి కొట్టుకుంటుంది వరి పిండి తయారు చేయడం పిండి కొడుతూ ఉంటుంది ఇలా కొడుతూ ఉంటుంది అక్కడ పిల్లవాడు ఏదో అలా అలంజేత వంట కొట్టుదు కొడుతూనే ఉంటుంది ఈ లోపల కొద్దిగా బియ్యం పైకి చెదిరితే మళ్ళీ వాటిని ఆ రోజు లోపలికి తీసి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటుంది ఈ లోపల ఎవడొస్తుంది ఎలా ఎవరు నువ్వు అలా వెళ్ళి వెళ్ళిపో ఉంటుంది ఈ లోపల వంటింట్లో పోయి నీ విప్పులు సరిగ్గా ఉండే చూసుకుంటుంది కానీ ఇలా కొడుతూనే ఉంటుంది ఆ కొట్టినప్పుడు ఆ రోకలు వెళ్ళి కరెక్ట్గా దాంట్లోనే పడుతుంది పిండి ఏమీ చెదిరిపోదు అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది కానీ ఫోకస్ మాత్రమే ఇక్కడే ఉంటుంది ఫోకస్ తర్వాత ఆ రోకలి ఆ హోల్లోనే పడుతుంది తప్ప పక్కన పడదాం ఎప్పుడు హోల్లోనే పడుతుంది ఎందుకంటే ఆవిడ ఫోకస్ అంతా ఆ హోల్ మీద ఉంటుంది ఆ పౌండింగ్ మీద ఉంటుంది ఫోకస్ అంతా దాని మీద ఎప్పుడైనా చూశారా అది దృష్టాంతం ఆవిడ ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది ఏవేవో చిన్న చిన్నవి సమాధానం ఏదైనా అడిగితే ఏమైందని అడిగితే సమాధానం ఇవాళ తీసేవిటంటే పంచమని చెప్తుంది ఫోకస్ మాత్రం దేని మీదే ఉంటుంది ఆ సంసారంలో వ్యవహారాలన్నీ చేసేస్తూ ఉంటాడు ఫోకస్ మాత్రం భగవద్గీత అధ్యయనము శాస్త్రము శ్రవణము మననము నిధుధ్యాసనము అదే నడుస్తూ అది సమాహితా అన్నదానికి దృష్టాంతం సమాహిత సంత ప్రవృత్త ఇత్యర్థ యాక్టివ్ ప్రవృత్త అంటే యాక్టివ్ ఇది నివృత్తి కాదు యాక్టివ్ సో ఈ విధంగా భక్తిని చేసి ఉంటారు భక్తాహన్నదానికి ఆయన అర్థం రాస్తున్నారు భక్తాహనదానికి అర్థం అనన్య శరణా సంతే ఇప్పుడు శరణ అంటే శరణము దేనిని శరణముగా స్వీకరిస్తున్నారు శరణ శబ్దానికి శరణం గృహరక్షిత్రోహో అని అమరని కంటు శరణం అంటే ఇల్లు ఇల్లు అంటే ప్లాట్ఫామ్ మీరున్న ప్లాట్ఫామ్ ఇది ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు బ్యాంకర్ వాడి ప్లాట్ఫామ్ ఏమిటి డబ్బు ఏమంటే ఎంపీ రాజకీయ నాయకుడు ఉంటాడు వాడి ప్లాట్ఫామ్ ఏమిటి రాజకీయ అధికారము ఎలక్షన్ లో నెగ్గుట వాడి వాడు ఎలక్షన్ లో ఓడిపోయాడు అనుకోండి ఇంతటి అధికారి కూడా ఇంతటి రాజకీయ నాయకుడిని కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టేస్తారు అంతటి గొప్ప అధికారి కూడా ఎలక్షన్ నెగ్గొచ్చేటంటే పర్వాలేదు కానీ ఒక్క ఎప్పుడైనా బై మిస్టేక్ ఓడిపోయాడు అనుకోండి పక్కన పెట్టేస్తా ఒకప్పుడు కొంచెం మెజారిటీ తగ్గినా పక్కన పెట్టేస్తాం ఓడిపోనే అక్కర్లేదు తక్కువ మెజారిటీతో నెగ్గాడు అనుకోండి లాస్ట్ ఓటుతో పోల్చినప్పుడు తక్కువ మెజారిటీతో నెగ్గాడు అనుకోండి అయినా పక్కన పెట్టేస్తారు వాడి వాడి ప్లాట్ఫామ్ వాడి ఫౌండేషన్ ఏమిటంటే ఎలక్షన్ మే జీత్కే ఆనా అది వాడి ఫౌండేషన్ రాజకీయ నాయకుడి యొక్క ఫౌండేషన్ సో ఆ విధంగా ఇప్పుడు ల్యాండ్ లార్డ్ ఉంటాడు జమీందార్ జమీన్ అంటే భూమా జమీందార్ ఆయన యొక్క ఫౌండేషన్ ఏమిటి ఆయన యొక్క సారము బలం ఏమిటి జమీన్ ల్యాండ్స్ ప్రాపర్టీస్ అది ఆయన యొక్క ఫౌండేషన్ దాన్ని శరణము సో మీ ఫౌండేషన్ ఏమిటి వాట్ ఈజ్ ది ప్లాట్ఫామ్ ఆన్ విచ్ యూ స్టాండ్ ఫార్మ్లీ ప్లాట్ఫామ్ దేని మీద నిలబడి ఉన్నారు మీరు అంటే ధనము అన్నారా సంసారైపోతారు అధికారము అన్నారా సంసారం అయిపోతారు భోగములు అంటే సంసార అయిపోతారు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ సంసారైపోతారు బంగారం మేము కేజీ బంగారం పోగొట్టాము దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అన్నారా సంసారైపోతారు మాకు రాజకీయ పలుకుబడి ఉందన్నారా సంసారైపోతా మరి ఏమిటి భక్తుని యొక్క లక్షణం ఏమిటంటే నా ప్లాట్ఫామ్ భక్తి ఈశ్వరుడు అది నా ప్లాట్ఫామ్ నా స్ట్రెంగ్త్ అది అని ఒక అర్థం గృహశబ్దంతో శరణ అనే పదానికి అర్థం చెప్పి అలా ఈవెన్ బెటర్ దాన్ దాట్ రక్షిత్రోహో రక్షితురు రక్షితురు రక్షితు రక్షిత్రోహ సప్తమే ద్వచనం సో రక్షితురు అంటే మీ రక్షకుడు ఎవరు రక్షకుడు అంటే ఎవరో వచ్చి కత్తిపచ్చుకునే కత్తిపచ్చుకునే రక్షిస్తాడని కాదు మీ భరోసా ఎక్కడ మీ భరోసా ఎక్కడ ధనికుడికి భరోసా దేని మీద ఉంటుంది ధనం మీద ఉంటుంది భోగికి వాడి భరోసా భోగాల మీద ఉంటుంది సామాజికగా సామాజికమైన కీర్తి ప్రతిష్టలకు ఉన్నవాడికి వాడికి సమాజంలో వాడికి ఉన్న పలుకుబడి అది వాడి భరోసా అది వాడి బలం భరోసా సో మీ భరోసా దేని మీద ఉన్నది ఎవళ్ళైనా జనం ఎలా ఉంటారంటే జనం మూడు రకాలు ఉంటారు ఒకళ్ళు వాళ్ళ భరోసా అంతా కూడా సంసారంలోనే పెట్టుకుంటారు అప్పుడప్పుడు ఏదో దేవుడు దెయ్యం ఏదో దళం పెడతారు కానీ వాళ్ళ భరోసా అంతా సంసారంలో పెట్టుకుంటారు వాళ్ళని పామరులు అంటారు పామరహ అంటే మూర్ఖుడు అనర్థం కొంతమంది ఓ కొంత భరోసా సంసారంలోనూ కొంత భరోసా దేవుడి మీద పెట్టుకుంటారు అంటే అలాగా ఆయుష్య హోమము చేసుకుంటాడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాడు డబ్బు తీసుకెళ్ళి మంచి బ్యాంక్ మంచి ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి బ్యాంకులోనూ కుదువ పెడతాడు లక్ష్మీ యాగము చేస్తాడు లంచము తీసుకుంటాడు ఓ పర్సంటేజ్ వెంకటేశ్వర స్వామికి ఇస్తాడు సంసారంలోనూ భరోసా పెట్టుకుంటాడు దేవుడి మీద పెట్టుకుంటాడు ఇటు కాదు అటు ఓ కాలు ఇటు ఓ కాలు అటు ఇది క్లెవర్నెస్ అంటారు ఇది భక్తిలో ఉండే క్లెవర్నెస్ భక్తిలో చీటింగ్ పనికి రాదు వర్కౌట్ కాదు భక్తిలో చీటింగ్ నిదంత వర్కౌట్ మీరు క్లవర్గా ఉండి నైబర్ని మోసం చేయొచ్చు పక్కవాడిని మీరు వాడిని బోల్తా కొట్టినొచ్చు కానీ మీ క్లెవర్నెస్ దేవుడి దగ్గర పనికి రాదు డోంట్ బి క్లెవర్ బిఫోర్ గాడ్ బీ ఇన్నోసెంట్ బిఫోర్ గాడ్ డోంట్ బి క్లెవర్ సో ఈ క్లెవర్నెస్ డజంట్ వర్క్ డోంట్ బి కన్నింగ్ భక్తిలో దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ కన్నింగ్ కన్నింగ్ అంటే ఏంటి నేను ఇది చేసేస్తాను ఇటు పట్టేస్తాను అటు పట్టేస్తాను ఈ కన్నింగ్ వర్కౌట్ కాదు సో ఇటువంటి వాళ్ళు అంటే వాళ్ళ భరోసాని ఇటు సంసారంలోనూ పెట్టుకుంటారు అటు ఈశ్వరుడి మీద పెడతారు భరోసా వీళ్ళని విషయీ అని నామధేయం చేశారు వీడికి విషయి సంసారంలోనే భరోసా గలవాడు పామరహ వీడు విషయి ఇప్పుడు నేను చెప్పిన వాడు మరి భక్తుడే వడ్డీ అనన్య శరణ వాడు బాహ్యంగా సంసారంలో ఉన్నట్టు అనిపిస్తాడు కానీ వాడి భ భరోసా అంతా కూడా వాడి శరణము ఈశ్వరుడు అని ఉంటుంది మేము ఈశ్వరుణ్ణి శరణు వేడి భూకంపం వస్తోందన్నారు అంటే మేము ఈశ్వరుణ్ణి శరణాగతి చేశాం భూమి కంపిస్తే కంపించవచ్చు బాట కాదు ఇక్కడి పారిపోయి అక్కడికి పారిపోయేదేమో మేము ఇక్కడే ఉంటాం మా శరణాగతి ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి శరణు వేడుకున్నాము కాబట్టి వీఆర్ రిలాక్స్డ్ శరణాగతి చాలా గొప్పది అది శరణాగతి అర్థం చేసుకోవడం కష్టం సో శరణాగతి అంటే ఏదో పసుపు వస్త్రాలు కట్టుకుని ఏదో కొంత నామాలు పిలకాది పెట్టుకుని అలర్ట్ చేయడం శరణాగతి అయిపోతుందని అనుకోకూడదు శరణాగతి ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇట్ ఈస్ భరోసా అది ఒక్క పూటలో రాదు దాన్ని జాగ్రత్తగా అభ్యాసం చేసుకురావాలి ఆ మనస్సుకి ఆ కంకణము కంకణాకారాన్ని త్యాగం చేసినట్టుగా ఆ మనస్సు సంసారాకారాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది దాన్ని ఆ రకంగా దాన్ని తరఫీది ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఆ శరణాగత లక్షణం తయారవుతుంది అనన్య శరణ సంత దానికి కొన్ని టిప్స్ చెప్తారు ఈ అనన్య శరణత్వము అదేమిటంటే ఈశ్వరుని కృప అంటారు ఈశ్వరుని కృప ఎవడైతే సుఖంలో మాత్రమే గాక దుఃఖంలో కూడా ఈశ్వరుని కృపను దర్శిస్తాడో వాడు అస అసలైన భక్తులు సుఖంలో ఈశ్వర కృప ఇప్పుడు మీకు వెయ్యి రూపాయల లాభం వచ్చిందనుకోండి సబ్ ఈశ్వరుకా కృపా అని అది పెద్ద గొప్ప కాదు అది భక్తిలో ఓ అంశం ఉపసరంత మీకు నష్టం వచ్చిందనుకోండి ఓ ఇది ఈశ్వరుని కృప అది ఈశ్వరుని కృప ఎలా అవుతుంది ఇప్పుడు చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడు అంటే మూర్ఖుడు అనర్థం ఏమీ తెలియని వాడు వాడు మట్టిలో ఆడుకుంటూ ఉంటాడు ఆ మట్టి తీసే నోట్లో పెట్టుకోబోతాడు అప్పుడు తల్లి వచ్చి చేతిపోయి కొడుతుంది మరి ఆడవడం ప్రారంభిస్తాడు జబ్బ పట్టుకుని బరబరా తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోబెడుతుంది కింద ఆ బకెట్లో ఉన్న నీళ్ళన్నీ వాడిని ఎత్తిమే పోస్తుంది వీడు ఏడిచేస్తూ ఉంటాడు భోరు భోరుగొని ఏడిచేస్తాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటారు వాడికి దుఃఖం కలుగుతోందని ఏడుస్తున్నాడు నాకు దుఃఖం కలుగుతోంది అని అంతే కదా మరి ఏడుస్తున్నాడు నాకు అమ్మ తల్లి నన్ను కష్టపెడుతోంది అని ఏడుస్తూ ఉంటాడు శోకిస్తాడు కానీ తల్లికి తెలుసు ఏమిటది వీడికి కలిగించే ఆమె దుఃఖం కలిగిస్తోంది కదా ఆ సంగతి తెలుస్తూ ఉంటుంది వీడికి నేను దుఃఖాన్ని కలిగిస్తున్నానని తెలుస్తుంది కానీ ఆ దుఃఖము శోధన ప్రక్రియ ఆ దుఃఖము ద్వారా ఆమె శోధన చేస్తోంది కాబట్టి దుఃఖము కలిగిస్తున్నట్లుగా భాషించిన అది శోధన ప్రక్రియ కనుక ఆమె చేసేస్తుంది అది వీడికి తెలియదు వీడు శోధన ప్రక్రియ వీడు ఎరగడు దుఃఖం అని అనుకుని ఏడుస్తాడు ఇలాగే ఉంటాడు భగవంతుడు ఒక శోధన ప్రక్రియ పెడతాడు వీడి మీద దుఃఖరూపంగా ఓ శోధన పెడతాడు యస్యా యస్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం ఉన్నాడు శ్రీకృష్ణుడు భాగవతంలో నేను ఎవరిని అనుగ్రహిద్దామనుకుంటానో వాడి సంపదన హరించేస్తాను మన వాళ్ళేమనుకుంటారు సమా సమాజంలో అనుగ్రహం అంటే మూట ఇస్తే అనుగ్రహం అనుకుంటారు ఇప్పుడు ఈ మూటను పోవేసిన వాళ్ళందరినీ భగవంతుడు బాగా అనుగ్రహించేసి ఆ చెర్లపల్లిలోనూ తిహార్లోనూ కూర్చోబెట్టేసే అదంతా భగవంతుని యొక్క నిండైనటువంటి కృప ఆ సంగతి వాళ్ళు తెలుసుకుంటే కృతార్థమైపోతారు శోధన ప్రక్రియ ఆ శోధన చేసేస్తున్నాడు శోధన ప్రక్రియ పావనం అయిపోతారు తెలుసుకుంటే కాబట్టి ఆ విధంగా ఈశ్వరుని యొక్క కృపను సుఖంలోనే కాకుండా దుఃఖంలో కూడా దర్శించేవాడు వాడు భక్తుడంటే వాడికి అనన్య శరణ లక్షణం తెలుస్తుంది సో ఆ విధమైనటువంటి అనన్య శరణాస్త్రత ఈ శరణాగతి ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది ఉడికే శంకరులు అక్కడ భక్త అనే మాటకి ఆయన ఇచ్చిన అర్థం చూస్తే నాకు విస్మయం కలిగి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ శరణాగతి అప్పుడేమైంది చాలా ఉంది ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అని ఓ సామెతో ఉంటుంది ఇంకా చాలా ఉంది కాబట్టి అనన్య శరణాస్త్రం అది భక్తి అంటే సమాజంలో భక్తి అనే ఎంత నికృష్టమైన అర్థాన్ని అభ్యాసంలో పెడతారంటే లేఖి అర్థాన్ని అభ్యాసంలో పెడతారు నికృష్టమైన అర్థాన్ని అభ్యాసంలో పెడతారు భక్తి అంటే పూజ చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయనే లెక్కని అభ్యాసంలో పెడతారు ఓ ప్రోగ్రాం ఉంది ఆ ప్రోగ్రాం పేరు లక్ష్మీ కటాక్షం టీవీలో ఆ వెనకాల లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది ఫోటో ఆవిడ చేతిలో కొండ ఉంటుంది బంగారు కొండ ఆ కొండ నుంచి నాణ్యాల అలా పడుతూ ఉంటాయి అది ఇప్పుడు అరగంట పడుతూ ఉంటాయి ఏది ముప్పై నిమిషాలు ప్రోగ్రాము